కీర్తన సంఖ్య నూట నలభై తొమ్మిది అక్కలాలచూడుడందరూను నిక్కివార వట్టి నేడు కృష్ణుడు ఆనవాల ఉట్టి అడుకుల ఉట్టి పానకపుట్టి బలిమినే ఆనుక కోల నంది అందిగొట్టి పెరుగు పెరుగుట్టి మాంచి పేరిన నేతి ఉట్టి సరివెన్న ఉట్టి చెక్కెర ఉట్టి వెరవుతో గొట్టి వెసబాలులతో పొరుగు ఉట్టి గొట్టి పొంచిరాముడు మక్కువనల మేలు మంగూడి నేడు చొక్కి శ్రీవెంకటేశుడు వీధులా నిక్కివుట్లెల్లా నిండా గొట్టి ఉట్టి చక్కిలాలుగొట్టి జగదీశుడు